ఉంటుంది హోల్ని హైలైట్ చేసినప్పుడు పార్ట్ అసలు ఉన్నట్టే ఉండదు సో ఆ విధంగా మీరు గుహాయా వ్యోమన్ సో విడివిడిగా బుద్ధి ఇండివిజువల్ వ్యోమా అవ్యాకృతం మహామాయ ఆ విధంగా రెండింటినీ వేరువేరుగా అర్చపెట్టుకోవచ్చు లేకపోతే ఈ బుద్ధిని ఫర్గడబౌట్ దిస్ జీవబుద్ధి ఇంక్లూడెడ్ ఇన్ ది మహామాయా సో దిస్ గుహ ఈజ్ మహామాయా వై యు కాల్ ఇట్ గుహ బికాస్ ది ఎంటైర్ యూనివర్స్ is a kept in it it has it, it is located in it and this is a secret that's why maha maya is the guha ippudu mee buddhi unnadandi cosmic person buddhi unnadandi what is the difference between the two the cosmic persons buddhi which is the maha maya includes your buddhi also so mee buddhi ni separate cheste guha yam mee buddhi parame vyomanna avyakrutam కల్పేస్తే గుహాయాం సర్వజగత్తుకు కూడా అధిష్టానభూతమైనటువంటి పరమే వ్యోమన్ అవ్యాకృతము ఆ వ్యాకృతంలో ఈ బ్రహ్మ ఉన్నది అర్థమైందండి సో గుహాయాం వ్యోమన్ ఇది వా అంటే అథవా గుహాయాం ఇది రెండు విడివిడిగా చెప్పొద్దు ఇంకా కల్పేసేయండి గుహయే వ్యోమ సో ఇది సమానాధికరణ్యాత్ సామానాధికరణ్యం చేసేయచ్చు సమానాధికరణ్యం అంటే అక్కడ వైయధికరణ్యం సమానాధికరణ్యం రెండూ ఉన్నాయి ఒకే విభక్తి విభక్తిలో మార్పు లేదు ఇది రామస్యబాణ అలాంటి వైయధికరణ్యం కాదు సో సమానాధికరణ్యాత్ అవ్యాకృత ఆకాశమేవో గుహ ఆ అవ్యాకృత ఆకాశం అంటే దట్ మహామాయ మాయాశక్తి ఆఫ్ ఈశ్వర దట్ ఏ లోన్ ఈ ది గుహ దట్ ఈస్ ది పరమాకాశ దాని అందే సమస్త జగత్తు కూడా నిహితమై ఉన్నది అదే అంటున్నారు ఆయన తిగూఢా సర్వే పదార్థా త్రిషు కాలేషు సో ఆ మహామాయందు అంటే అవ్యాకృతమునందు తి అంటే తత్రైవ అని అర్థం ఆ సర్వే పదార్థా ఈ సమస్త జగత్తు కూడా గెలాక్సీస్ అవన్నీ మొదలుపెట్టుకునే అణువులు కణముల పర్యంతము సమస్త పదార్థములు కూడా ఆ వ్యాకృతములందే నిలిచి ఉన్నవి ఆ మహామాయాశక్తి ఎందే ఉన్నాయండి దాంట్లో సందేహమే అండి మహామాయ దాని ఎందే అదే ఈ జగద్రూపంగా ప్రకటమైనది సో సర్వే పదార్థా మూడు కాలముల ఎందు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎందుకంటే కొన్ని పదార్థాలు ఇప్పుడున్నాయి ఇప్పుడున్నవి నిన్న లేవు ఇవాళ ఉన్నవి రేపు ఉండవు ఈ పదార్థాలు ఉన్నాయి చూసారా ఇవి అలా మారిపోతూ ఉంటాయి ఏది స్థిరం కాబట్టి అందుకోసం త్రిషూ కాలేశు అని వేసుకుంటూ ఉండాలి సో త్రిషూ మూడు కాలాల్లోనూ కూడా సర్వపదార్థములో ఆ మహామాయే ఉన్నాయి అంటే దాని అర్థమేంటి ఆ మహామాయే కారణము ఆ మహామాయే అత్యంత సూక్ష్మమైనది కారణం ఎప్పుడూ సూక్ష్మంగా ఉంటుంది కదండీ మర్రి చెట్టు పెద్దదిగా బండగా మన ముందు దృఢంగా కనపడుతూ ఉంటుంది అరేజ్ మర్రి గింజ చాలా సూక్ష్మంగా ఉంటుంది గింజ పెసరంత ఉంటుంది దాని లోపల ఉండే బీజము చాలా సూక్ష్మంగా జెనెటిక్ కోడ్ మరీ సూక్ష్మంగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అందరణత్వాత్ సూక్ష్మతరత్వా సో అవ్యాకృతము కారణము సూక్ష్మతరము అని దాన్ని గుహ అని అలసి వచ్చింది కనుకనే గుహ అన్నారు సూక్ష్మతరము దట్ ఈస్ అనదర్ హేతు అనదర్ రీజన్ టు కాల్ ఇట్ గుహ ఇప్పుడు ఆ గుహ గురించి మనకి ఎందుకంటే మనకు కావలసింది బ్రహ్మ ఆ బ్రహ్మ ఆ గుహలో ఉండేది అది తస్మిన్నంతర్నిహితం తద్బ్రహ్మ ఆ బ్రహ్మ ఆ మహామాయందు దాగి ఉన్నది దీన్ని మీరు రెండు రకాలుగా వ్యాఖ్యానం చేశారు కదా నేను రెండు సమ్మరైస్ చేస్తాను చూడండి ఈ జగత్తున్నది ఈ జగత్తంతా భాషిస్తుంది చక్కగా కనపడుతోంది భేదములతోటి ఓ బోళంత భేదం వండర్ఫుల్ డైవర్సిటీ మార్వెలస్ డైవర్సిటీతో కనపడుతుందా ఇంతటి జగత్తు ఇన్ని పదార్థములు మూడు కాలములు కూడా ఆ మహామాయాశక్తి ఎందు దాగి ఉన్నాయి ఆ మహామాయాశక్తి ఎందే ఆ పరబ్రహ్మ యొక్క అస్తిత్వము అఖండ సత్తా ప్రకటమైతే ఈ జగత్తు నిర్మాణమైనది సో ఇప్పుడు పరబ్రహ్మ సద్రూపమైన పరబ్రహ్మ ఎక్కడ ప్రకటమయ్యాడు ఆ మహామాయ ఎందుకు ప్రకటన అయ్యాడు ప్రకటమయ్యేప్పటికీ జగత్తు కింద మనకి ఆ పరబ్రహ్మయే భాషిస్తున్నాడు కాబట్టి మీకు పరబ్రహ్మను వెతికి పట్టుకోవాలంటే ఎక్కడో ఎదురుకుండా కనబడే జగత్తుతో సంబంధం లేకుండగా ఎక్కడో మరో కల్పితమైనటువంటి లోకంలో ఉందని మీరు అనుకోద్దు స్వర్గలోకం లేదని నేను అంటే స్వర్గలోకం ఉంది కానీ అది కూడా ఈ జగత్తులో అంతర్భాగమై ఉన్నది మన వాళ్ళు ఎలా లెక్క చూడండి భూర్భువ శువహాలు లెక్క పెట్టేశారు ఇత్రయో మరి మా లోకం ఏమంటే మీ లోకం ఏ లోకం గోలోకం అది కూడా శుభహాలో వేసుకో ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు హైలో ఉంటే బాగుంటున్నావు శుభహాలో వేసుకోద్దు కైలాసం అది శుభహాలో అంటే పోనే అలాగే వేసుకుంటాం కానీ శుభహాలో కైలాసం కింద మా గోలోకం పైన ఉంటుంది అని కొంతమంది రాసుకున్నారు రాసుకుంటే మా శివపురాణం వాళ్ళు ఏం చేసి శివపురాణం వ్యాసులు రాసిందేం కాదు అంతానో దాంట్లో కొంత కల్పనలు ప్రక్షిప్తాలు ఉన్నాయి వాళ్ళు రాశారో తెలుసిన ఇలాంటివన్నీ చెప్తే బాగుంటుందని నేను చెప్పను కానీ అప్పుడప్పుడు ఐ ఐ వాట్ యు కాల్ ఇన్ స్పైట్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ టాలెంట్ శివపురాణంలో ఏం రాశారంటే శివుడు ఈ వృషభ నందీశ్వరుణ్ణి పెట్టుకున్నాడు కదా ఈ నందీశ్వరుడు యొక్క పురమాయింపనండి లేకపోతే రికమెండేషన్ అనండి ఇంకో కొన్ని బుల్సుని కౌసుని కూడా పెట్టుకున్నాడే ఇన్ని బుల్సు కౌసు ఉండేపటికి వీటికి గోశాల ఉంటే బాగుంటుందని ఆశ్రమాల్లో కొన్ని గోశాలలు ఉంటాయి సో గోశాల ఒకటి పెట్టుకున్నాడు గోశాలు ఉంటే ఈయన వెళ్ళి చూసుకోలేడు కదా శివుడు వెళ్ళి చూసుకుంటాడు ఆ గోశాల వెళ్ళి రోజును ఆశ్రమానికి అధిపతి ఉంటాడు ఆయన వెళ్ళి ఆవుల భావాలని వెళ్ళి చేయలేడు కదా ఆ గోశాలకు ఒక ఇన్ఛార్జిని పెట్టుకుని ఆ ఇన్ఛార్జికి ఒక అరడెం మంది మనుషుల్ని ఇస్తే ఆయన ఆ గోశాలను నిర్వహిస్తాడు కరెక్టే శివుడు ఆలోచించాడు గోశాలకు ఇన్ఛార్జీ ఎవడు పెడితే బాగుంటుందా ఆలోచించాడు ఆలోచిస్తే సరిగ్గా ఇదే టైంలో గొప్ప శివభక్తుడైన వాడు ఉపమన్యుడు మహాత్ముడు ఉన్నాడు ఆ ఉపమన్యువు దగ్గర శిష్యుడు ఒకడు ఉన్నాడు వాడి పేరు శ్రీకృష్ణుడు ఆ ఉపమన్యువు శిష్యుడు సో ఉపమన్యువు శ్రీకృష్ణుడికి చెప్పాడు నువ్వు చదివిన చదువు చాలే నువ్వు వెళ్ళి కొంత తపస్సు చేయి లేకపోతే నువ్వు బాగుపడవు ఇలాగే ఉంటావు అని తపస్సు చేయమని చెప్పాడు చెప్తే శ్రీకృష్ణుడు తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు శివుడికి అనిపిస్తుంది ఓహో వీడు తపస్సు చేస్తున్నాడు ఆ నుంచి చేస్తున్నట్టున్నాడే సో వీడిని ఉద్ధరిద్దాం అని అనిపించి శివుడు వచ్చి శ్రీకృష్ణుడి ముందు ప్రత్యక్షమయ్యి ఏ శ్రీకృష్ణ అని నేను నేను నా గోశాల ఒకటి ఉంది దానికి నేను మేనేజర్గా వేసుకున్నాను అంటే శ్రీకృష్ణుడు మహానంద భరిత వెళ్ళి గోశాలకి మేనేజర్ అవుతాడు అదే గోలోకం ఈ మాట కనుక నేను బయట చెప్పానంటే కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు నన్ను కథ గుచ్చకంగా మీరు ఆ పరబ్రహ్మని ఇది కాదు అర్థం చేసుకునే పద్ధతి అధ్యతనే గుహ వచ్చింది సో ఆ పర మరి ఎక్కడున్నాడండి పరబ్రహ్మ మీ ముందు ఇంతటి జగత్తు కనపడుతోందే ఈ జగత్తంతా సత్యం అనుకోబట్టి ఈ ప్రారంభం అంతా వచ్చింది ఈ జగత్తంతా సత్యం అనుకోబట్టి దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవాల్సి వస్తుంది ఇది సత్యం కాదు ఈ జగత్తులోనే ఆ పరబ్రహ్మ దాగి ఉన్నాడు అంటే అస్తిత్వ రూపేణ అది గుహాయాం పరమే వ్యోమన్న అలా చెప్పారే తస్మిన్ అంతర్నిహితం పరం బ్రహ్మ తద్బ్రహ్మ ఇది చెప్పారు ఇంత చెప్పిన తర్వాత ఆయనకి ఈ అర్థం ఆయనకి నచ్చలేదు ఎవరికి శంకరులకి ఈ సామానాధికరణ్య అర్థం నచ్చలేదు మొట్టమొదటి చెప్పారు చూడండి ఏమిటి అవ్యాకృతము బుద్ధి అని ఆ రెండు వేరువేరుగా రెండు సప్తములకి వయ్యధికరణ్యని చెప్పిన అర్థమే ఆయనకి నచ్చింది అంచేతనే హీఈ్ రివర్టింగ్ బ్యాక్ టు ఇట్ యున్ సే దట్ హార్థమే వూ పరమం యో మేతి అదర్ హ్యాండ్ ఈ పైన చెప్పిన అర్థం నాకు అభ్యంతరమే లేదు బాగుంది అభ్యంతరం ఉంటే చెప్తారా సిద్ధాంతానికి విరుద్ధమైన అర్థాన్ని చెప్తారా ఎన్నడూ చెప్పరు అద్వైతానికి సిద్ధాంతం అద్వైతం అంటే ఆయన సిద్ధా ఆయన యొక్క స్కూల్ ఆఫ్ థాట్ ఏం కాదు అది అద్వైతం సత్యం అది ఉపనిషత్ ప్రతిపాద్యమైన సత్యము దానికి విరుద్ధమైన అర్థాన్ని చెప్పరు చెప్పిన అర్థం బాగానే ఉంది కానీ ఈ కాంటెక్స్ట్లో నాకెందుకునో దానికంటే మన ఒరిజినల్ అర్థమే బుద్ధి ఇంకో అదే బాగుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ ఒక్క వాక్యమే కాదు కదండి దీని పక్కన ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి ఆ వాక్యాల్లో ఏమని చెప్పబోతున్నారంటే పరమేశ్వరుణ్ణి నీ హృదయస్థానంలో ఉపాసన చేసుకోమని చెప్పబోతున్నాడు పరమేశ్వరుణ్ణి హృదయంలో ఉపాసన చేయాలంటే ఆ పైన చెప్పిన వాక్యంలో పరమేశ్వరుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి హృదయంలో ఉపాసన చేయమంటే కనెక్షన్ బాగుండదు అంచేతను పరమేశ్వరుడు హృదయంలో ఉన్నాడని చెప్పి అక్కడ ఉపాసన చెయ్యి అని చెప్తే ఆ ఉన్నాడని చెప్పిన వాక్యము ఆ ఉపాసనా వాక్యానికి చక్కగా కనెక్ట్ అయిపోతుంది అంచేతనే ఆయన అంటారు మీరు హార్దమేవ పరమం వ్యోమా ఆ పరమాకాశము హృదయగతమైన పరమాకాశాన్నే తీసుకోండి ఎందుకంటే హృదయంలోనే ఉంది పరమాకాశం గుహాయాం పరమే వ్యోమన్ ఇక్కడ గుహ బుద్ధి గుహ ఉన్నది దీని ఎండే పరమాకాశము ఉన్నది పరమాకాశం అంటే ఈ మహాకాశాన్ని మించిన అవ్యాకృత మాయాశక్తి ఆ మహాకాశము అది ఇక్కడ ఉన్నది తిరగవేశారు చూడండి ఇంతకుముందు మనం ఏం చెప్పాము అవ్యాకృతం ఉన్నది అవ్యాకృతంలో బుద్ధి ఉన్నదని చెప్పాము ఇప్పుడు రేవర్స్ యు కెన్ టెల్ ఇన్ బోత్ వేస్ ఎలాగో చెప్పుకుంటారా నెక్లెస్ బంగారంలో ఉంది కరెక్టేనా బంగారం నెక్లెస్లో ఉంది అది కరెక్టే స్టాండ్ పాయింట్ అండి స్టాండ్ పాయింట్ని బట్టి ఎన్ని ఏదైనా నడుస్తుంది ఎవడికి నడుస్తుందో తెలుసిన విషయం తెలుస్తుంది వాడికి వాడికి నెక్లెస్ మిథ్యా బంగారం సత్యము స్పష్టంగా తెలుసుంటే వాడు ఇదేనా అంటాడు అదేనా అంటాడు రెండూ అంటాడు కూడా శ్రీకృష్ణుడు అంతే మచ మత్స్థాని సర్వభూతాని త్యవధారయ అని పైగా అదొకటి త్యవధారయ సో ఇలా తెలుసుకో చెప్పు తెలుసుకోవాలో సమస్త ప్రాణులు నాయందే ఉన్నాయా సరే తెలుసుకున్నాను నచ మత్స్థాని భూతాన్ని నాయందు సమస్త ప్రాణులు లేవు ఎంత విరుద్ధార్థత్వం అంటే మిథ్య అయినప్పుడే కుదురుతుంది ఈ మిథ్యలో ఉండేటువంటి పెద్ద మహిమ ఏమిటంటే అది మాయ అన్నారు అంచేతనే అది దేన్నైనా కుదురుస్తుంది అంచేతనే శంకరులు మాయా పంచకం అనే ఒక గ్రంథం ఘటన పటీయసి మాయా ఏమంటే బంగారం నెక్లెస్లో ఉందన్నారు నెక్లెస్ బంగారంలో ఉందన్నారు ఇదెలా కుదురుతుందంటే మరి అదే మాయ అంటే కుదరని దానిని కుదర్చటమే మాయ చేసే పని మీరు మాయా అన్నారంటే అన్నీ కుదురుతాయి దాంట్లో ఇంద్రజాలంలో కుదురుతున్నాయా లేదా అన్నీ అన్నీ కుదురుతాయి గుడ్డు లేకుండా కోడు వస్తుంది నీ నల్లా లేకుండా నీళ్లు వస్తాయి అన్నీ కుదురుతాయి అది మాయ యొక్క శక్తే సో అదేవిధంగా ఇక్కడ కూడా మిథ్యా అనే స్వరూపం స్పష్టంగా నామరూపములు మిథ్యా అనే విషయం తెలిస్తే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ డేట్ మీరు హిరణ్య గర్భ బుద్ధి అంటే మహత్ మహత్తత్వం ద యూనివర్సల్ సోల్ దాని అందే జీవుడు ఉన్నాడు బట్ అట్ ది సేమ్ టైమ్ ద యూనివర్సల్ హిరణ్య గర్భ ఈజ్ రిఫ్లెక్టింగ్ హియర్ ద సన్ ఈజ్ ఇన్ దిట్ డూ డ్రాప్ ఎస్ సన్ ఈజ్ ఇన్ ఇట్ డూ డ్రాప్ వి సే దాట్ బికాస్ ద సన్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఇట్ డూ డ్రాప్ బిందువులో సింధు ఉంటుందండి బిందువులో సింధు ఉంటుంది అంటే సింధు అంటే సముద్రం సింధుస్సముద్ర బిందువులో ఉంటుంది అది రిఫ్లెక్ట్ అవుతుంది ఫుల్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది సముద్రానికి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో అన్ని లక్షణాలు బిందువులో రిఫ్లెక్ట్ అయిపోతాయి కాబట్టి యూ కెన్ సే దట్ బిందౌ సింధు సింధు అలాగే ఇక్కడ కూడా హృదయ గుహలో పరమాకాశము ఉన్నది అలా చెప్తేనే బాగుంది ఆయన హృదయ గుహలో ఏమంటే హృదయ గుహ అంటే పెసరంతుంది అంగుష్టమంతుంది ఈ అంగుష్టవంత గుహలో పరమాకాశం దీనికంటే కూడా గొప్ప ఆకాశం ఎలా ఉందో చెప్తారా ఆయన తర్వాత సో హృదయ గుహ అంగుష్టం అంత నువ్వు అనుకున్నావు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది ఆ దేహ తాదాత్మ్యాన్ని బట్టి హృదయ గుహలో అంగుష్టం అంతే మీకు పర్వత జ్ఞానం కలుగుతుందా కలగడానికి వీలు పర్వతం ఎంత ఉంటుంది మరి హృదయ గుహలో అంగుష్టం నిజంగా అంతే ఉంటే పర్వత జ్ఞానం కలగకూడదు పర్వత జ్ఞానం కలగాలంటే ఈ హృదయ గుహ ఎలాస్టిక్ అది ఎక్స్పాండ్ అవ్వాలి కెనెట్ చిత్రం ఏంటంటే ఈ ఈ మాంసపిండము యొక్క డైమెన్షన్స్ ఆ జ్ఞానశక్తికి వర్తించవు దట్ ఈస్ ద బ్యూటీఆ్ ఇట్ అని విల్ సి ఆల్ దాట్ కాబట్టి ఇక్కడ హార్దమే వా పరమం హార్థం అంటే హృదయంలో ఉన్నటువంటి పరమాకాశమే అలా చెప్తేనే బాగుంటుంది ఎందుకంటే ఉందాము విజ్ఞానాంగేనా వ్యోమ్న వివక్షతవాత్ విజేతంటే ఈ ఆకాశాన్ని ఈ పరమే వ్యోమా అనే ఆకాశాన్ని విజ్ఞానం విజ్ఞానం అంటే ఉపాసన ఉపాసన తెలుసుకోవటం రెండు కూడా తెలుసుకునేదాకా ఉపాసన తెలుసుకున్న తర్వాత జ్ఞానం అంటే అహం బ్రహ్మాస్మి తెలుసుకునేదాకా ఉపాసన తెలుసుకుంటాం తర్వాత జ్ఞానం ఎప్పుడూ అంతా అలాగే ఉంటుంది పరమేశ్వరుడు ఇక్కడ అంతర్యామ రూపంగా ఉన్నాడు ఉపాసన చేస్తూ ఉంటారు పరమేశ్వరు నేనే పరమేశ్వరుడు అని తెలిసే వరకు అది ఉపాసన తెలిసిన తర్వాత ఇక్కడ యో వేద అని ఉంది కదా ఆ వేద జ్ఞాన రూపంగా మీరు తీసుకోవచ్చు ఇక్కడ జ్ఞాన విజ్ఞానాంగత్వేన కానీ వేద శబ్దానికి విజ్ఞాన శబ్దానికి కూడా ఉపాసన అర్థం ఉంది రెండు శబ్దాలకే ఉంది అంచేతనే శంకరుడు నిరంకుశంగా ప్రయోగిస్తారు సందర్భాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి సో విజ్ఞానాంగత్వైన వ్యోమ్న వివక్షితత్వాత్ ఇక్కడ శృతి చెప్పదలుచుకుంది వివక్ష అంటే చెప్పదలుచుకోవడం ఏం చెప్పదలుచుకుంది ఈ ఆకాశము ఉపాసనకు అంగము అని చెప్పదలుచుకుంది అంటే ముందు నువ్వు ఇక్కడ హృదయంలో హృదయస్థానాన్ని గుర్తించు హృదయ కుహర మధ్యే గుర్తించు గుర్తించి కేవలం బ్రహ్మమాత్రం అని దానియందు బ్రహ్మను దర్శించు కాబట్టి బ్రహ్మ దర్శనానికి దర్శనమును లేకపోతే ఉపాసనండి బ్రహ్మ జ్ఞానమునకు హృదయ గుహ దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ దట్ ఇది సింపుల్ ప్రతీక ది ఫోర్ హృదయ గుహ ఇవి పూజ చేసుకోవాలంటే ఉండాలి అలాగే ఈ ్యానం చేయాలన్నా నిరుద్యాసనం చేయాలన్నా ఉపాసన చేయాలన్నా జ్ఞానాన్ని పొందాలన్నా కూడా హృదయ గుహ ఇస్ ది స్టార్టింగ్ పాయింట్ నేను ఫోర్ ఆ విధంగా అలా చెప్పబోతోంది కనుకనే ఇక్కడ మీరు ఈ హృదయ గుహను అలా మెయింటైన్ చేసుకుంటేనే మంచిది దాన్ని యూనివర్సల్లో కలిపేసి ఇక్కడ బుద్ధి లేదేం లేదు అంత యూనివర్సలే అంటే ఇక్కడ చెప్పకున్న దానికి కొంచెం విఘాతం కలుగుతుండే దో ది పాయింట్ ఈజ్ వెల్ టేకెన్ యట్ వీ ప్రిఫర్ ృదయాకాశం హృదయాకాశము హృదయము హృదయంలో ఆకాశము గు అలాగా తీసుకుంటాము దాన్ని ఏమంటే అప్పుడు ఇంకొక శంఖొస్తుంది హృదయం ఇంత పిసరంటుంది అంగుష్టం అంతా దీంట్లో పరమాకాశం ఎలా ఉంటుంది దట్ హీస్ ఎక్స్ప్లెయినింగ్ పురుషాదాకాశంతషే ఆకాశమంతర్హృదయ ఆకాశీ శుచ్యంతరా ప్రసిద్ధం ఆర్దశవ్యోం పరమ కాబట్టి హృదయాకాశం ఉన్నదే ఇది పరమవ్యోహం ఎలా అవుతుంది పరమాకాశం పరమ అంటే సర్వోత్కృష్టమైన అంగుష్టం అంతుంది చుట్టూ ఉన్న ఆకాశంలో ఇదో చిన్న పిసరంతుంది ఘటాకాశంలాగా లేకపోతే నీడిల ఆకాశంలాగా ఉంది కదా ఇది స్మాల్ ఆకాశం దీన్ని పట్టుకుని పరమాకాశం అంటారే ఈ పరమత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి దీనికి సో కుంజుర దోమకుత్తుక జొచ్చన్నట్లు ఈ అంగుష్ఠాకాశానికి అంత పరమత్వం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అంటే అదే మరి దాంట్లో ఉన్న రహస్యం అంచేతనే గుహ అని ఆలోచన వచ్చింది కదా ఏమిటా రహస్యం అంటే చాందోగ్యశ్రుతిని కొట్ చేస్తున్నారు చాందోగ్యంలో తృతీయాధ్యాయంలో ఉందిది చాలామంది చా చాందోగ్యం ఆరోధ్యాయం చదువుతారు ఆరోధ్యాయం చదివి అక్కడికి మం శాంతి శాంతి శ్రాంతి ఇంకా వల్ల కాదు ఇదే బరువు ఈ ఆరో అధ్యాయంతో బరువు అయిపోయింది ఇంకా మా వల్ల కాదు అలా చదివితే ఇలాంటి రహస్యాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు ఇది తృతీయాధ్యాయంలో ఉంది చాలా చక్కటి ప్రకారం నేను అల్వాల్లో పాఠం చెప్పాను అది ఎనివే యో వైసీర్ధ పురుషాత్ ఆకాశ పురుష అంటే శరీరం అర్థం ఇక్కడ పురుషుడికి బయట ఉంది అంటే బయట ఏముంటుందండి పురుష అంటే మీరు పూర్ణం బ్రహ్మ అని చెప్తే దానికి బయట ఏమైనా ఒకటి ఉంటుందా ఉండదు కాబట్టి పురుషుడు అంటే శరీరం అర్థం సో ఇక్కడ తై కూడా అలాగే వస్తుంది అన్వయం పురుష విధ అది శరీరం అని అర్థం అలాగ విల్ సీ దాట్ కాబట్టి ఇప్పుడు శరీరమున్నదే శరీరమునే పురుషుడు తన తానని వ్యవహరిస్తున్నాడు అధ్యత పురుష శబ్ద ప్రయోగం సో ఈ శరీరము దీనికి బయట ఆకాశమున్నది యో వైస బహిర్ధ పురుషాత్ ఆకాశ పురుషాత్ బహిర్ధ యహ ఆకాశ పురుషుడికి బయట ఆకాశం ఏ ఆకాశం మహా ఆకాశం పంచభూతాలలో మొదటిది ఏ ఆకాశం ఈ దేహము ఈ గ్లోబు ఈ భూమి ఈ భూమండలము ఇతర గెలాక్సీలు అన్నీ ఉన్నాయో ఆ ఆకాశం ఓకే యో వై సోంతఃపురుష ఆకాశ శరీరం లోపల ఆకాశం అంతఃపురుషే ఆకాశ శరీరం లోపల అంటే సో హృదయం ఉన్నది హృదయం లోపల ఆకాశం ఉంటుంది ఆకాశం ఉండబట్టే ఆ బ్లడ్ సర్కులేషన్కి పాసిబిలిటీ ఉంటుంది మొత్తం సపోజ్ గుండె ఇలా ఉంటుంది కదా దాన్ని ఎండ బ్లడ్ ఉందనుకోండి అది ఇప్పుడు ఇంక పంపేం చేస్తుంది నిండా ఉండకూడదు కొంత ఖాళీ ఉంటే అప్పుడు పంపింగ్ యాక్షన్ కుదుర్ సో దెర్ ఈజ్ అన్ ఆకాశ ఇన్ సైడ్ సో పురుషే ఆకాశ యోయం అని మొదలుపెట్టి దిస్ ఈజ్ హౌ ఇట్స్ స్టార్టెడ్ ఈ రెండు ఆకాశాలున్నాయి యోయమంతర్హృదయ ఆకాశ ఓకే సో గాయత్రి పదలక్ష బ్రహ్మోపాసన స్థానత హార్దాకాశస్య బ్రహ్మ విజ్ఞానాంగత్వ బోధకా హార్దశియ్యోగిన పరమత్వం ప్రసిద్ధం నిశ్చితం ఇత్య ఓకే సో ఈ విధంగా లోపల ఉన్న ఆకాశము బయట ఉన్న ఆకాశము అని రెండు విభాగాలు ఉన్నాయి వాస్తవంలో ఈ రెండు విభాగములు ఈ దేహాన్ని బట్టి వచ్చినవి తప్పిస్తే వాస్తవంలో ఆ విభాగమేం లేదు కాబట్టి రెండు ఆకాశాలు కలిపేసాయండి కలిపిస్తే ఈ రెండు ఆకాశాలు దేని ఏమన్నాయో తెలిసిన చిదాకాశమును చైతన్యాకాశము నుండి ఉన్నవి కాన్షియస్నెస్ ఎన్ని ఉన్నాయి లోపల ఆకాశము ఎక్కడ ప్రకాశిస్తుంది జ్ఞానము నందు ప్రకాశిస్తుంది బయట ఆకాశము కూడా జ్ఞానము నందే ప్రకాశిస్తుంది సో ఆ చైతన్యాకాశము అది దానికి అది పరమాకాశము దాన్ని ఆ పరమాకాశాన్ని ఎక్కడ దర్శించటము అంటే దాన్ని హృదయంలోనే దర్శించాలి యోయం అంతర్ హృదయే ఆకాశ అని ఆ విధంగా బయటనున్న ఆకాశము లోపల ఉన్న ఆకాశము ఆ చైతన్యాకాశములో దాని చిదాకాశము అంటారు చిత్ ఆకాశ ఆ చిదాకాశంలో భాగముగా ఉన్నవి దాని అందే ఇవి రెండు కూడా ప్రకాశిస్తున్నవి కాబట్టి ఆ చిదాకాశము ద చిత్ చైతన్యము దట్ ఈస్ సుపీరియర్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎ డివైడెడ్ లుకింగ్ డివైడెడ్ అయినట్టుగా భాషిస్తున్నటువంటి ఆకాశము కంటే అది సుపీరియర్ అనే ఆ విధంగా ఆ చిదాకాశమునకు పరమత్వాన్ని బోధించారు కాబట్టి ఇక్కడ ఆకాశము హృదయాకాశము అంటే మీరు ఇక్కడ గుండెకాయ లోపల చిన్న స్పేస్ ఉంటుంది చూడండి అది తీసుకోకూడదు మరి ఏది తీసుకోవాలి గుండెస్థానంలో ప్రకటమయ్యే చైతన్యాన్ని తీసుకోవాలి ఆ చిదాకాశాన్ని తీసుకోవాలి దట్ వే యూ షుడ్ టేక్ అంతే కానీ గుండెయందు నాడులయందు ఆకాశం ఉంటుంది దాన్ని చిత్తాకాశము ఉంటారు ఆ చిత్తాకాశాన్ని తీసుకోకూడదు చిత్తాకాశము బాహ్యాకాశము రెండూ కూడా ఏ చిదాకాశములో ప్రకాశిస్తున్నాయో ఆ చిదాకాశమే పరమాకాశము మీరు చిత్తాకాశాన్ని తీసుకున్నారనుకోండి అది అల్పమైన ఆకాశమే వాస్తవానికి బయట ఆకాశము అది విడివిడిగా ఏం లేవు దేహము అనేటువంటి విభాగం చేతను విడిపోయినట్టు భాషిస్తున్నాయి తప్పిస్తే ఆ మహాకాశమే లోపల కూడా ఉన్నది అదే ఇక్కడ ఉన్నది సో కానీ రెండూ కూడా చిదాకాశము నుండి కాబట్టి ఆ చైతన్యాకాశానికి పరమ ఆకాశము అని పేరు సో ఆ చైతన్యాకాశము నందు ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు ఎలా ప్రకాశిస్తున్నాడు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు మహాకాశంలో ఎలా ప్రకాశిస్తున్నాడు అస్తిత్వ రూపంగా సత్తారూపంగా మహాకాశంలో ప్రకాశిస్తున్నాడు ఆ అర్థం ఇంతకుముందు చెప్పాం కానీ ఉపాసనకి ఇది ఇంకా అనుకూలం మహాకాశంలో సత్తాని ఉపాసించటం కష్టం ఇక్కడ హృదయాకాశంలో ఈశ్వరుణ్ణి ఉపాసన చేయడం తేలిక కాబట్టి ఈ చిదాకాశంలో ఆ పరమేశ్వరుడు చిద్రూపంగా ప్రకాశిస్తున్నాడు అచేతనే దీనికి చిదాకాశము అని పేరు వచ్చింది ఇది ఏ పరమాకాశము సో ఆర్దస్యం వ్యోమ్న పరమత్వం అది దాని పరమత్వం దాని ఎందే మహాకాశము ప్రకటమవుతోంది దాని ఎందే చిత్తాకాశము కూడా ప్రకటమవుతోంది దాని అదే పరమత్వం చిత్తాకాశం అంటే ఏటో చెప్పమంటారా మీరు కలగన్నారు కళలో ఆకాశం ఉందా లేదా ఆకాశం ఎక్కడుంది చిత్తంలో ఉంది చిత్తంలోనే చిత్తం అంటే మనస్సు కలంతా కూడా మనస్సు యొక్క ప్రాజెక్షన్ కదా ఆ మనస్సులో ఉన్న ఆకాశంలోనే కళలు గంట బాహ్యాకాశమునందు జాగ్రత్త అవస్థని దర్శిస్తారు అవునండి ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థ ఏ ఆకాశము ఆ బాహ్యాకాశము దాని ఎందలి జాగ్రత్త అవస్థ చిత్తాకాశము దాని అందలు స్వప్నావస్థ వాస్తవంలో ఏ చైతన్యంలో భాసిస్తున్నాయో ఆ చైతన్యాన్ని కూడా ఈ ఆకాశ పరంపరని బట్టి చిదాకాశము అని వ్యవహరిస్తారు అయితే అదేదో ఆకాశం కాదు ఇది ఆకాశ పరంపర వచ్చింది కదా బాహ్యాకాశము చిత్తాకాశము చిదాకాశము ఇప్పుడు ఈ మూడింటికి పరస్పర సంబంధం ఏమిటి బాహ్యాకాశము చిత్తాకాశము కేవలము చిత్తునందే ప్రకటమవుతున్నాయి చిత్తే వాటికి అధిష్ఠానం చైతన్యమునందే ప్రకాశిస్తాయి చైతన్యం లేకపోతే అవి లేవు కాబట్టి చిత్తే వాటికి అధిష్టానం కనుక ఆ చిత్తుని ఆ పరంపరని బట్టి చిదాకాశంగా వ్యవహరిస్తారు ఎప్పుడైతే చిత్తుని ఆకాశంగా వ్యవహరించారో అప్పుడు అది పరమాకాశం అయిపోతుంది అది ఎందుకంటే ఈ రెండు ఆకాశములకు అతీతంగా ఈ రెండింటికి అధిష్టానంగా ఉంటో వాటికి అతీతంగా ఉన్నది కనుక అది దాని యొక్క పరమత్వం ఈ పరమే వ్యోమన్ అంటే అది రుచో అక్షరే పరమే వ్యోమన్ అనో మంత్రం అంటే ఋగ్వేదంలో ఈ రుచహ అక్షరే పరమే వ్యోమం రుచహా అంటే రుక్కులు ఋగ్వేద మంత్రాలు ఎన్నున్నైతే ఉన్నాయో ఇవన్నీ పరమే వ్యోమన్ ఆ పరమాకాశంలో ఉన్నాయి పరమాకాశంలో ఉన్నాయంటే రుక్మంత్రాలు ఇలా చెప్పేస్తూ ఉంటే అలా ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి అని అర్థం కాదు అలా ఆకాశంలోకి వెళ్ళిపోతే పరమాకాశం అని ఎందుకంటారు పైగా అక్షరే అక్షరపరబ్రహ్మయందు పరమాకాశంలో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఈ హృదయాకాశంలోనే ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం అన్ని వేదాలు అన్ని సర్వము ఈ హృదయాకాశంలోనే ఉన్నాయి అంచేతనే దాన్ని వేదాలకు కూడా నిధా నిధానం అయిపోయింది కాబట్టి దాన్ని పరమాకాశము వర్ణించారు ఆయన మహర్షి మహేష్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చెప్తూ ఉంటారు దాంట్లో ఈ మంత్రాన్ని వాడుతూ ఉంటారు ఆయన ఏమంటారంటే మీరు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేస్తుంటే ఇలా ఇలా చేస్తుంటే ఆ పరమాకాశంలోకి మీరు వెళ్ళిపోతారు దట్ ఈస్ ది ట్రాన్సెండెంటల్ దట్ ఈస్ వాట్ హీ మీన్స్ దట్ ఈస్ హావ్ ఇట్ ఈస్ దర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ లాజిక్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ ఆల్ షుడ్ డూ ఇట్ ఆర్ అని సచ్ థింగ్ ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ఇట్ బట్ నేను కొద్దిగా విన్నాను కొద్దిగా చదివాను కొద్దిగా విన్నాను ఆయన మాటలో ఆ విన్న నాకు అర్థమైన సంగతి ఓహో దిస్ ఈజ్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్ అని నాకు అర్థమైంది సో దట్ ఈస్ ది పరమాకాశ దెన్ తస్మిన్ హావ్యోంనీ యా బుద్ధిర్గు తస్యాహిత బ్రహ్మా తద్వృత్యా వివిత ఉపలభ్యత ఇది ఇప్పుడు ఇంకో రకంగా చెప్పండి మీరు ఈ హృదయాకాశం ఉన్నది పరమాకాశము దాని ఎందు బుద్ధి ఉన్నది చిదాకాశంలోనే చిత్తం ఉంటుంది కదండి దాని ఎందు బుద్ధి ఉన్నది ఈ బుద్ధికి గుహ అని పేరు పెట్టండి బుద్ధికే గుహ అని పేరు పెట్టండి గుహని మీరు ఆకాశానికి పెట్టక్కర్లేదు ఇందాక గుహనే ఆకాశానికి వర్ణించాము అలా అక్కర్లేదు బుద్ధికే మీరు ఆకాశం అని చెప్పొచ్చు గుహ అని చెప్పండి ఎందుకో తెలుసున ఆ బుద్ధి ఎందే బ్రహ్మ దాగి ఉన్నది తస్యాం బ్రహ్మ నిహితం అదే బుద్ధిలో బ్రహ్మ ఉందంటే బిందవ్ బిందువులో సింధు ఉన్నట్లుగా ఆ బుద్ధిలో బ్రహ్మ నిహితమై ఉన్నది దాగి ఉన్నది అంటే ఏమంటే బుద్ధిలో బ్రహ్మ దాగి ఉండడం ఏమిటో చెప్పండి అన్నారు అంటే ఆయన అంటారు తద్వృత్యా వివిక్తయా ఉపలభ్యతే అంటే బుద్ధివృత్తి చేతనే బ్రహ్మ స్పష్టంగా మనకి దర్శింపబడుతూ ఉన్నది ఎలాగంటే బ్రహ్మ అంటే చైతన్యం చైతన్యము యాజ్ సచ్ ఇట్ ఈజ్ అప్రకట రూపంగా అన్మానిఫెస్ట్ రూపంగానే ఉంటుంది కానీ చైతన్యం ప్రకటం అవ్వాలి అంటే మటుకు ట్యాస్ట్ మేనిఫెస్ట్ అంటే మటుకు తప్పనిసరిగా బుద్ధిని ఆశ్రయించి మేనిఫెస్ట్ అవ్వాల్సి ఉంటుంది బుద్ధి ఎందు ప్రకటమై బుద్ధి ద్వారా ద్రష్ట అవ్వాలి లేకపోతే బుద్ధి ద్వారా శ్రోత అవ్వాలి మంత అవ్వాలి విజ్ఞాత అవ్వాలి కాబట్టి చైతన్యము బుద్ధి ద్వారానే ప్రకటమవుతోంది ప్రకటమైతే గానీ దాన్ని మీరు దర్శించటము తెలుసుకోవటము కుదరటం తెలుసుకుని ప్రయత్నం చేయాలంటే ప్రకటమవుతూ ఉండాలి కదా కాబట్టి ఆ బుద్ధి ఎందే వివిక్తయా స్పష్టంగా సుస్పష్టంగా ద్రష్టరూపంగా శ్రోతరూపంగా సాక్షి సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి రూపంగా చక్కగా దర్శ అవుతోంది లభిస్తూ ఉన్నది కనుక ఆ బుద్ధిని గుహగా వర్ణించారు గుహలో సింహం ఉన్నట్లుగా అబుద్ధియందు బ్రహ్మ ప్రకటమవుతోంది అలాగే దట్ ఈస్ హౌస్ తర్వాత నహి అన్యథా విశిష్ట దేశకాల సంబంధ అస్థిబ్రహ్మణ అది బుద్ధి యొక్క మహత్వం గొప్పతనం ఏమిటంటే ఇక్కడ బుద్ధి గుహ అని దాని గుహాత్మము యొక్క దాని విశిష్టత ఏమిటంటే దేశకాల సంబంధము లేని బ్రహ్మని దేశకాల సంబంధాలతో చూపిస్తుంది విశిష్ట దేశకాల సంబంధం ఉన్నది ఇగో ఇక్కడ బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ అని మీరు అంటున్నారంటే ఎప్పుడది ఇప్పుడు హీరణ్ నవ్ అనేటువంటి హీరణవ్ అంటున్నప్పుడు ఒక విశిష్ట దేశకాలాలకి సంబంధాన్ని మీరు జత చేసుకున్నారు అలా సంబంధాన్ని జతగూర్చి బ్రహ్మని నిరూపించ శక్యము బుద్ధి వల్లనే అవుతోంది ఒకవేళ బుద్ధి కనుక ఆ పని చేయకపోతే బ్రహ్మ ప్రకటం అవడం అనే ప్రసక్తే లేదు ఎందుకంటే బ్రహ్మ సర్వగతము సర్వవ్యాపకము నిర్విశేషము దాని ఏ ఎట్రిబ్యూట్సు లేవు అది శుద్ధ చైతన్యము నిర్విశేష జ్ఞానము దాన్ని అలాగే తెలుసుకుని వదిలేయడమే కానీ ఇంక దాన్ని గురించి ఏం చెప్పడానికి వీల్లేదు ఏమీ ఆలోచించడానికి వీల్లేదు అది ఒక ఒక దాన్ని మీరు గుర్తించాలి అంటే కేవలము అది ప్రకటమైనప్పుడు విశిష్ట దేశకాల సంబంధాన్ని పురస్కరించుకుని బుద్ధిలో ఒక ద్రష్టగా ఒక శ్రోతగా ఒకనొక వృత్తి రూపంలో అయం ఘట అనే వృత్తిగా అది ప్రకటమైనప్పుడు మాత్రమే దాన్ని మీరు గుర్తుపట్టగలగాలి అంచేతనే బుద్ధిని గుహ అన్నారు సింహం కనపడదు కానీ సింహాన్ని దర్శించే అవకాశం ఉందా అంటే ఉంది ఆ గుహలో చేరినప్పుడు దర్శించాలి మరోప్పుడు నీకు దొరకదు అడవిలోకి వెళ్ళిపోయిందంటే ఇంక దాన్ని నువ్వు పట్టుకోలేవు దాన్ని చూసే లోపల అది నిన్ను తినేస్తుంది కానీ గుహలో మటుకు అది విశ్రమించి ఉన్నప్పుడు ఏదో బైనాకులర్స్ ఏదో పెట్టి చూడొచ్చు అన్నట్లుగా బ్రహ్మని ఎవ్వడూ దర్శించలేరు అప్రాప్య మనసా సహ అటువంటి బ్రహ్మని నువ్వు దర్శించినట్లుగా దర్శ పశ్యతీవ ఇఫ్ యు హ్యావ్ విజువలైజ్డ్ ఇట్ ఈస్ పాసిబుల్ వన్ ద్రష్ట ఈస్ దేర్ ham pashyami that drashtrutvam the status of the witness you take it under that capacity of drashtrutvam is indeed an expression of the brahman alaga darini telusukotana avakasam undadu so a vidhanga buddhimanaki sahakaristhadu buddhi ganak lekapothe telusukune avakasame undadu anjataney buddhiyandu guhattvanni shruti aaropinchinadi tarvata sa evam brahma vijanam sa సోయో వేదని హితహాయాం పరమే వ్యో మన్ స్వబ్రహ్మని ఈ విధంగా స్దయకుమ్యే కెవలం బ్రహ్మ మాత్రం హ్యహమహమితి సాక్షాదాత్మేణ భాతి స్వద్రష్టగా శ్రోతగా మంతగా సర్వుద్ధి ప్రత్యయ సాక్షిగా సర్వుద్ధి ప్రత్యయ రూపంగా అన్ని జ్ఞానముల రూపంగా ఆ చిత్తే శుద్ధచిత్తే ప్రకటమవుతోంది అని ఎవడైతే బ్రహ్మని తన హృదయ స్థానంలో దర్శించి గుర్తిస్తాడో యహా వేద వాడికి ఏమవుతుంది గుర్తిస్తే ఏమవుతుంది సో ఓష్ణ్యుతే సర్వాన్ కామాన్ సహా బ్రహ్మణ విపశ్చితేతి అది అందాము సో ఓష్ణ్యుతే సర్వాన్ కామాన్ సహా సో భాష్యం స ఏం బ్రహ్మవిజాన కిమిహ సహ అంటే యహాకి సహ వస్తుంది యహ ఏమిటి యో వేద బ్రహ్మవేద ఎవడైతే బ్రహ్మ ఆ చి చిత్ సచిత్ బుద్ధి గుహలో ద్రష్టగా శ్రోతగా ఎట్సెట్రాగా ప్రకటమవుతోంది అని దర్శిస్తాడో ఆ విధంగా తెలుసుకుంటాడో సహా వాడు వాడు అంటే ఏవం బ్రహ్మ విజానన్ ఈ విధంగా బ్రహ్మని దర్శించేవాడు బ్రహ్మ ఎక్కడో ఉంది అని అలా బాహ్యమునందు దర్శించే ప్రయత్నం చేసేవాడికి అక్కడికి వెళితే కానీ వాడికి ఆ ఫలం దక్కదు కానీ హృదయ గుహలో సర్వబుద్ధి ప్రత్యయ సాక్షిగా బ్రహ్మే ఉన్నది అని ఎవడైతే దర్శిస్తాడో వాడికి ఆ ఫలాలన్నీ ఆ హృదయ స్థానంలోనే లభించేస్తాయి అక్కడనే ఆనందం ఇప్పుడు స్వర్గాన్ని పొందేరనుకోండి స్వర్గానందం లభిస్తుంది అంతే కదండి స్వర్గానందం లేకుండా స్వర్గం మీకు అప్పచిప్తే ఏమైనా ఉపయోగం ఉందా స్వర్గానందాన్ని ఇచ్చి స్వర్గాన్ని అప్పచితే ఏమైనా ఉపయోగం ఇప్పుడు నాకు ఎవరిలోనో మీకు వంద ఎకరాలు ఆశ్రమం ఇస్తాము మీరు రండి అన్నారు అంటే నేను కింద తట్టుపటాయించి వద్దులేను ఒప్పుకున్నా ఏం పొను వంద ఎకరాలంటే బోర్డు ఖరీదు కదా ఎకరం కొన్ని లక్ష రూపాయలు వేసుకున్నా వంద ఎకరాలంటే వంద లక్షల కోటి రూపాయల ప్రాపర్టీ వంద ఎకరాల స్థలంతో పాటుగా ఇంకా అనేక ఉన్నాయి అవన్నీ స్వర్గమే అనుకోవచ్చు రకంగా స్వర్గఖండమే కొని అక్కడికి కదా అంటే అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ స్వర్గం కాదు కావలసింది స్వర్గానందం కావాలి సపోజ్ ఆ స్వర్గానందం తీరా స్వర్గం వెళ్ళాక దొరకలేదనుకోండి ఎందుకది ఒకవేళ ఆ స్వర్గానికి వెళ్లకుండా ఇప్పుడు ఇక్కడ ఉండగానే ఆ స్వర్గానందం దొరికిందనుకోండి దట్ ఈజ్ హవర్ ఇస్ కాబట్టి కేవలం బిల్డింగ్లోనూ తోటలోవి చూపించిస్తే ఆనందం లభించదు కానీ కొంతమంది భ్రమపడతారు ఆనందం లభిస్తుంది భ్రమపడి పరిగెత్తుకుని వెళ్తారు వెళ్తే వాడికి లభిస్తే వాడు అదృష్టం అప్పుడు కూడా హృదయంలో లభించాలి లభించినప్పుడు కూడా బయట ఎలాగో లభించదు కాబట్టి స్వర్గం లభిస్తే ఏమైంది స్వర్గానందం లభించాలి స్వర్గానందం అంటే హృదయంలోనే లభించాలి వీడు హృదయంలో స్వర్గమేమిటి బ్రహ్మనే దర్శిస్తాడు స్వర్గము ఇలాంటి అనంత కోటి స్వర్గాలు బ్రహ్మయంలో ఉన్నాయి ఆ బ్రహ్మని నిరతిశయం బృహదు బ్రహ్మంటే సర్వజగత్ కారణం దాన్నే వీడు హృదయంలో దర్శిస్తే ఇంకా జగత్తులో ఎన్ని ఫలాలున్నాయో అన్నీ వీడికి ఎక్కడ లభిస్తాయి ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఉపండి అంటే ఇప్పుడు ఫలం చెప్పాలి కాబట్టి ఇది ఇది చెప్తున్నా ఒకడేమో ఫైవ్ స్టార్ హోటల్కి డిన్నర్కి వెళ్దామని ఇంకొక ఆయన్ని పిలిచాడు ఆయన అన్నాడు చారు అన్నం వేడివేడిగా ఉంది నేను ఆ చారు అన్నం తినేసి ఇక్కడే కూర్చుంటాను వెళ్ళిరా అన్నాడు వీడు దురదృష్టవంతుడు ఫైవ్ స్టార్ హోటల్ని వదులుకుని ఇక్కడే ఉన్నాడు చెప్పేసి వీడేమో ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాడు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాలంటే కోర్టు వేసుకు బయట ఎంత టెంపరేచర్ ఉన్నా కోర్టు టై కూడా వేసుకోవాలి సో ఈ కోటు టై వేసుకున్నాడు వేసుకుంటూనే కష్టం అనిపించింది కానీ ఆ ఫైవ్ స్టార్ హోటల్ కోసం ఈ కష్టమంతా భరించి ఆ కోటు వేసుకుని ఆ ఆర్టిఫిషియల్ లుక్ పెట్టుకుని వీడేమో కారులోనో ఎక్కడో వెళ్ళి వెయ్యి రూపాయలు జేబులోంచి బలవంతంగా దుఃఖపడుతూ ఖర్చు పెట్టి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫైవ్ స్టార్ హోటల్లో ఆ తిండి వీడికి నచ్చలేదు ఫైనల్గా వాడు టోఫు పెడతాడు ఆ టోఫు దాన్ని తీసినోట్లో పెట్టుకుంటే అది ఏదోలాగా ఉంటుంది సోయాబీన్తో చేసిన టోఫు ఉంటాడు అది ఏమేమి చప్పచప్పగా అది రుచి ఉండదు మచి ఉండదు అదేమో చాలా పెద్ద డ్రెస్ తీసుకుని డ్రెస్ వేసుకుని వస్తాడు వాడు మామూలుగా ఇంట్లో అయితే ఏదో పాత పచ్చిటో వడ్డిస్తారు వాడైతే అక్కడ పెద్ద స్పెషల్ డ్రెస్ వేసుకొచ్చి వడ్డిస్తాడు ఇంత వడుకు టోఫు పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు అది బాగులేదు అన్నీ సో అది నోట్లో పెట్టుకున్నాడు ఇంకోటి ఏదో గతికాయడు అడిగితే ఆఖరికి ఇంటికి వచ్చేవాడు కడుగులో పొట్టుకొచ్చాయి సో ఫైవ్ స్టార్ హోటల్ వీడి ఈ చారు అన్న దీన్ని వీడు హాయిగా ఉన్నాడు కాబట్టి సో అంతర్ముఖలో ఆనందం ఉందని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నాను నేను కాబట్టి సో దీన్ని మీరు ఎక్స్ట్రాపులేట్ చేయాల్సి ఉంటుంది టు ఇన్ఫినిట్ ఎక్స్టెంట్ ఎక్స్ట్రాపులేట్ చేయాలి అంటే ఈ హృదయాకాశంలోనే బ్రహ్మానందము అంటే సమస్త ఆనందములు ఇక్కడే ఉన్నాయి దాన్ని అంతవరకు తీసుకెళ్ళిపోవాలి దాన్ని అదే అవాక్యం సో ఓ सर्वा काम सह अदेवाक्यश्ते भुंते सर्वान्न निरवशिष्टा काम्यानिर्थ अश्नुते अं भुंक्ते अंत हृदय में ब्रह्म ने दर्शनवाड़ भोगस्ता वेटने सर्वान्मा అన్ని కామ సర్వాన్ అంటే ఇంకేం మిగలదు నిరవశిష్ట ఏవో కొన్నింటిని అని అంటే అప్పుడు సర్వాన్ని ఎలా అంటామో నిరవశిష్ట ఇంక ఏమీ మిగలలేదు స్వర్గసుఖం వచ్చేసింది భూలోక సుఖం వచ్చేసింది అమెరికా సుఖం వచ్చేసింది ఇటలీ సుఖం వచ్చేసింది శబ్ద సుఖం రససుఖం రూపసుఖం అన్ని సుఖాలు పంచ జ్ఞానేంద్రియముల యొక్క సుఖాలు వచ్చేసాయి విద్యా సుఖం వచ్చేసింది యోగాభ్యాస సుఖం అది వచ్చేసింది అన్నీ వచ్చేసేయండి నిరవశిష్ట కామాన్ అంటే కామ్యాన్ని కామశబ్దానికి డిజైర్ అని అర్థం ఉంది డిజైర్ని ఎవడూ భోగించడు డిజైర్ని ఏం భోగిస్తారు డిజైర్ దుఃఖహేతువు అది డిజైర్ ఫుల్ఫిల్ అయితే ఏ వస్తువు లభిస్తే ఫుల్ఫిల్ ఆ వస్తువుని భోగిస్తాను కాబట్టి కామ్యంతే ఇది కామా కామ్యంతే ఇది కామా కామయతే ఇది అది వేరే కామ్యంతే ఇది కామ అనే అర్థం చెప్పుకొని కామ్యాన్ అంటే భోగానిత్యర్థ సమస్త భోగములను ఆ వ్యక్తి తన హృదయంలోనే పొందుతాడు ఈ సమస్త భోగాలన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీడు సహజంగా భోగ దృష్టి కలవాడు భోగ దృష్టి కలవాడు కనుకనే సంసారంలో పడ్డాడు సంసారంలో పడ్డాడు కనుకనే వీడికి జ్ఞానం అవసరమైంది అందుకోసం ఈ జ్ఞానం ఈ వేదాంతం ఈ జ్ఞానం పట్టుకుంటే మనకి భోగాలన్నీ పోతాయి అని భ్రమపడతాడు అని భ్రమపడి ఈ జ్ఞానానికి దూరంగా క్లబ్బుల్లోనో ఎక్కడో కాలక్షేపం చేస్తూ ఉంటుంది ఇప్పుడో క్లబ్కు వెళ్ళారనుకోండి క్లబ్కు వెళ్తే ఏదో ఒక సుఖానుభూతి కలుగుతుందని క్లబ్కు వెళ్తారు కానీ క్లబ్కు వెళ్ళినా కెసనోకి వెళ్ళినా ఏదో సుఖానుభూతి కలుగుతుందని వెళ్తారు కదా సపోజ్ అక్కడ మీకు సుఖానుభూతి కలగలేదు ఓన్లీ టెన్షనే మిగిలింది సపోజ్ యు డిస్కవర్ సమ్ జాయ్ ఇన్ శ్రవణం ఆరు మననం అయితే కొంతమంది జపం చేసుకోవటంలో ఒక జాయ్ని డిస్కవర్ చేయాల్సి ఉంటుంది అది తానంతా తానుగా మన ముందు వచ్చి డ్యాన్స్ చేయదు దాన్ని యూ హెవ్ టు డిస్కవర్ ఇట్ క్లబ్లో కూడా డిస్కవర్ చేయాలి అయితే మీకేమో రమ్మి ఆసుకీనో మదానికి తేడా తిరిగిపోతే మీరు క్లబ్కి వెళ్ళి ఏం చేస్తారు మీరు అక్కడ కూడా యూ హెవ్ టు డిస్కవర్ సో అలాగే ఎందుకేందులు సో రుచి అనేదో ఉంటారు అలా అవుతుంది లేకపోతే అక్కడ కూడా యూ హెవ్ టు డిస్కవర్ వెర్ హియర్ ఇఫ్ యూ డిస్కవర్ శ్రవణంలో శ్రవణం అంటే ఉంటుంది అదే బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతరం బ్రహ్మ మనం చూసాం కదా ఎలా ఉంటాయో క్లాసులు ఇలాగే ఉంటుంది దీంట్లో జాయ్ని డిస్కవర్ చేస్తే వాట్ ఆల్ యూ కుడ్ నాట్ గెట్ దర్ ఆల్ దట్ జాయ్ ఈజ్ హియర్ ఓన్లీ ఈవెన్ మోర్ అండ్ ఆల్సో ఆ దుఃఖ సంపర్కం దీని ఉంటుంది ఎందుకంటే భోగాల్లో భోగే రోగభయం భోగంలో దోషం ఎప్పుడూ కూడా అలాగ అంతర్నిహితంగా ఉంటుంది భోగంలో రోగం ఉంటుంది వెరేజ్ జ్ఞానంలో దుఃఖ సంపర్కం కూడా లేకుండా ఉంటుంది అంచేతనే హృదయ గుహలో బ్రహ్మను సాక్షాత్కరించుకున్నవాడికి సమస్త సుఖములు ఇక్కడే లభిస్తాయి కిమస్మదాదివత్ పుత్రస్వర్గాదీన్ పర్యాయణ నేత్యా సో సర్వాన్ కమాన్ సహ అసహ అనే పదానికి అర్థం చెప్తున్నాడు వాక్యం పూర్తవుతుంది ఏమంటే మనకి ఆయన కూడా బ్రహ్మజ్ఞాని కూడా హృదయంలో సుఖాన్ని అనుభవిస్తాడా అంటే మనకు మల్లాగంటే అస్మదాధిగతం మనకి పుత్ర సుఖము స్వర్గసుఖము ఇలాంటివి ఏవో కొన్ని సుఖాలు ఉన్నాయి పుత్రసుఖం అనుభవిస్తే స్వర్గసుఖం అనుభవించడం రెండో ఏకకాలంలో కుదురుతుందా కుదరదు పుత్ర సుఖం ఇప్పుడు అనుభవించి యజ్ఞం చేసి ఓ వందేళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు జీవించిన తర్వాత మరణించిన తర్వాత అష్యూమ్ దట్ యూ విల్ గెట్ స్వర్గసుఖం సో పర్యాయన ముందు పుత్ర సుఖం తర్వాత స్వర్గసుఖం అంతా సక్రమంగా ఉంటే అలా ఒకదాని తర్వాత ఒకటి మీరు అనుభవించగలుగుతారు అలాగే బ్రహ్మవేత్త కూడా బహుశా ఈ సర్వసుఖాలని ఎన్ని లిస్ట్ అంతా రాసుకొని ఒకదాని తర్వాత ఒకటి టిక్ మార్కు పెట్టుకుంటూ అనుభవించుకుంటూ పోతాడా ఏమి నో సహా నో సహా ఏకక్షణోపారూఢాన ఏకైపల సవితృప్రకాశవత్ నిత్య బ్రహ్మస్వ్యతిరితా మా జ్ఞానమితి ఓకే సత్యం జ్ఞానం ఇక్కడ జ్ఞానానికి ఇంపార్టెన్సు ఎనీవే సో నేత్యాహా నో నాట్ దట్ వే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ ఉంటే ఈ సర్వసుఖాలు అనుభవించడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది అప్పటికి కూడా ముక్తి నమ్మకం లేదు అలా కాదు నాట్ సహా అంటే యోగపత్ ఇన్ వన్ షాట్ అంటే ఏకక్షణ ఉపారూఢ అనేవా ఒకే క్షణ క్షణమును అవి ఆశ్రయించి ఉంటాయి ఏ క్షణంలో జ్ఞానం కలిగిందో ఆ క్షణంలో ఈ అపూర్ణత్వం తొలగిపోయింది అన్ని కామనలు తొలగిపోయాయి అన్ని కామనలు తొలగిపోయాయి అంటే అన్ని కామనలు తీరితే ఎంత సుఖం లభించిందో అంత సుఖం వచ్చేసింది అని అర్థం సో ఏకక్షణ ఉపారూఢ అనేవా ఒకే క్షణంలో ఇన్ని సుఖాలు కూడా వడికి లభించేసాయి అంటే అనంత సుఖము అర్థం అంటే ఏకయా ఉపలభ్య ఇప్పుడు సుఖము ఉపలబ్ధి రూపంగా ఉంటుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఉపలబ్ధి అంటే జ్ఞానం అని అర్థం అండి ఉపలబ్ధి అంటే జ్ఞానము సుఖం ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు సపోజ్ ఒక వస్తువు లభించింది అనుకోండి అది లభించిందని అది ఎప్పుడు లభించినట్టు అది లభించిందని నాకు తెలిసినప్పుడు లభించిందా లభించిందని తెలియకుండానే లభించిందా లభించిందని తెలిసినప్పుడే లభించింది అంతవరకు లభించినట్టు కాదు లేదంటే నాకు తెలుసు మీకు వచ్చిందనే నాకు మీకు తెలిస్తే నాకు లభించినట్టు కాదు అది లభించినట్లు నాకు తెలియాలి అది అప్పుడు నాలో ఉన్నటువంటి ఆ అపూర్ణత్వం ఆ లోటు పోతుంది పోయి నాలో అపూర్ణత్వం భాషిస్తుంది అప్పుడు నాకు అది సుఖం కాబట్టి సుఖము ఏదైనా కూడా ఉపలబ్ధి రూపంగా జ్ఞాన రూపంగా ఉంటుంది ఇప్పుడు స్వర్గ సుఖం ఎప్పుడు లభిస్తుందో తెలుసిన స్వర్గ ఉపలబ్ధి ఎందు స్వర్గసుఖం లభిస్తుంది ఉపలబ్ధి అంటే జ్ఞానం ఇది నా స్వర్గము నాకే వచ్చేసింది స్వర్గము అనే జ్ఞానం కలిగినప్పుడు స్వర్గసుఖం లభిస్తుంది అవునా తర్వాత లడ్డూ సుఖం ఎప్పుడు లభిస్తుంది ఆ లడ్డూ నోట్లో వేసుకుని ఆ రస జ్ఞానం కలిగినప్పుడు లడ్డూ సుఖం లభిస్తుంది గంధసుఖం ఎప్పుడు లభిస్తుంది సెంటు కొనుక్కుని ఆ మూత తెరవకుండగా పెట్టు కూర్చుంటే గంధసుఖం లభిస్తుందా వృధా అభిమాన సుఖం లభిస్తుంది మీ వా దగ్గర ఎవళ్ళ దగ్గర లేని సెంటు నా దగ్గర ఉంది అని అభిమాన సుఖం లభిస్తుంది తప్పించి వాస్తవమైన గంధసుఖం ఎప్పుడు లభిస్తుంది అది తెరిచినప్పుడు లభిస్తుంది అది తెరిచినప్పుడు వీడికి లభిస్తుంది అందరికీ కూడా లభిస్తుంది మరి వీడి స్పెషల్ ఏమిటంటే వీడికి అభిమాన సుఖం ఎక్స్ట్రా వీడిది ఆ సెంటు నాది పైగా సెంటు చొక్కాకి రాసుకుంటారు వీడికే దొరకదీ వీడికి ఆ సెంటు కా మిగతా వాళ్ళకే లభిస్తుంది మరి వీడికి ఎందుకెళ్ళు వీడు రాసే వీడికి అభిమాన సుఖం ఈ అభిమానం వద్దు ఇప్పుడు నెక్లెస్ మెడలో పెట్టుకుంటారండి వాళ్ళకు ఉన్నది అభిమాన సుఖమే అందమైన నెక్లెస్ని దర్శించిన సుఖం మిగతా ఈ అభిమాకులకు పక్కన పెట్టగలిగితే బోళ్ళంత హైపోక్రసీ బోళ్ళంత సంసారం పక్కకి పో అభిమానం అంత వేస్ట్ అదే ఇంకొకటి లేదు వీడేమో మామూలుగా ఏదో కళ్ళజోడ పెట్టుకుంటే పోయి దానికి వెయ్యి రూపాయలు ఇచ్చి రేబ్యాన్ కళ్ళజోడు పెడతాడు ఆ రేబ్యాన్ కళ్ళజోడు వీడు చూడడం పోతుంది కదా ఎదరో వాళ్ళు చూడాలి కానీ అదిలాగుంది అది వీళ్ళందరూ చూసేస్తున్నారు అది అభివాదంతో వీడు ఆనందిస్తాడు ఇవే సో గంధసుఖము గంధ జ్ఞానమునందు ఉన్నది ఇప్పుడు సర్వసుఖము దేని